సో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ కొన్ని టౌన్స్ ఉన్నాయి చిన్న చిన్న టౌన్స్ టౌన్లో రెండు వందల మంది ఉంటారు టూ హండ్రెడ్ పాపులేషన్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పాపులేషన్ అలాంటి టౌన్స్ ఉంటాయి ఆ టౌన్లో ఒక టౌన్ ఉంది నాకు పేరు గుజరాట్లేదు ఫార్టీ ఫైవ్ డేస్ పొగలే ఉంటుంది ఫార్టీ ఫైవ్ డేస్ అస్తమయం అనేది ఉంది ఇంకా అది దాటి ఇంకా వెళ్ళాలి ఆర్పిటిక్కి ఇంకా సో అక్కడ అక్కడ ఉంది నేరు పండుగ మన వాళ్ళు అలాగే చెప్తారు ఎలాగన్నారంటే ఉత్తరం అన్నారు హిమాలయాస్ అన్నారు హిమాలయాస్ అంటే హరిద్వారం ఋషికేశం ఇంకా అలా వెళ్తే బదరీనాథ్ నరనారాయణ పర్వతాలు ఇంకా పైకి వెళ్తే ఇంకా పైకి వెళ్తే త్రివిష్టపము త్రివిష్టపము అంటే స్వర్గం అంటే టిబెట్ అనమాట త్రివిష్టపము అంటే టిబెట్ ఇంకా పైకి వెళ్తే ఇది సూర్యుడి చక్కర్లు కొట్టి ఆర్టిక్ సర్కి ఇంకా బయట పోతే అసైడీరియాలే కాకపోతే ఇంకా ఆర్థిక సర్తుల్లోకి ఆర్థిక ఖండంలోకి వెళ్తే అక్కడ ఏదో ఒక శిఖరము కలదు దానికి మేరువు మన వాళ్ళు పెట్టుకున్నారు సరే అందులో వర్కౌట్ చేసి చూడాలి మేరువు ఆ మేరు పర్వతము నేనే ఎందుకు మేరు పర్వతం యొక్క గొప్పతనం ఏమిటంటే సూర్యుడు ప్రదక్షిణం చేస్తూ ఉంటాడు ఆ పర్వతానికి అది ఆ పర్వతం యొక్క గొప్పదే ఆ మేరు పర్వతము నేనే అంటే చూడండి మామూలుగా పర్వతాలు ఉంటాయి వాటిల్లో మేరు అనే పర్వతం చాలా గొప్పది చాలా పవిత్రమైనది అది దేవుని యొక్క విభూతి అయిపోయింది నా పని అయిపోయింది మనం ముందుకు వెళ్ళిపోవచ్చు కానీ నేను అలా చేయకుండా అది దాని ఐడియా మీకు మంచి ఐడియా రావాలనే నేను కొంత ప్రయత్నం చేశాను తర్వాత ఈ ఈ వర్ణనల్లో ఇంచు నుంచి ప్రతిదీ అధ్యాత్మంలో మీకు వర్కౌట్ అవుతుంది ఉదాహరణకి అగ్ని అన్నప్పుడు నేను అధ్యాత్మంలో చెప్పాను చూడండి అగ్ని అంటే ఇక్కడో అగ్ని ఉన్నది కానీ అధ్యాత్మంలో అగ్ని ఉన్నది జఠదాగ్ని చిదగ్ని ప్రాణాగ్ని ఉపాసనాగ్ని ఇవన్నీ కూడా అధ్యాత్మంలోని అగ్నులు వాక్కు కూడా అగ్ని ఇవి అధ్యాత్మమైన అగ్నులు కాబట్టి ప్రతిదీ కూడా అగ్ని అంటే ఉడికే నిక్కులేనే కాదు అట్లేకే అధ్యాత్మంలో కూడా ఉంటుంది వాస్తవంలో మీకు వింటే ఆశ్చర్యం అనిపించవచ్చు లేదా తెలిసి ఉండొచ్చు బాహ్యమునందల అగ్నిలో చేసే హోమం కంటే హృదయంలో ఉండే చితజ్నిలో చేసే ఉపాసనాత్మకమైన హోమానికి ఫలం ఎక్కువ చెప్పాలి ఫలం ఎక్కువ విలువై స్థూలము కంటే ఎప్పుడు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఇట్ హ్యాజ్ సుపీరియర్ విషన్ అసోసియేటెడ్ విత్ ఇట్ తర్వాత భగవద్గీత అంటే వేదాంతము అంటే అధ్యాత్మ విద్య కాబట్టి అధ్యాత్మంతో సంబంధం లేకుండా ఏదీ ఉండదు ఇప్పుడు మీరు శిఖరి నామహం అన్నప్పుడు నిటారుగా కూర్చుంటే వెన్నెముక ఉంటుంది దానికి మేరు దండము అని నిటారుగా కూర్చోవాలి మామూలుగా మనము నిటారుగా కూర్చుని అలవాటు ఉండటం మనకి ఈ కుర్చీలో కూర్చోవడం అనే అలవాటు ఈ కాలంలో ఎక్కువ పూర్వం వాళ్ళు కుర్చీ ఎరగరు గ్రామం మొత్తం మీద కుర్చీ ఒకే కుటుంబంలో ఉంటుంది వాళ్ళ ఇంట్లోనే ఉంటారు కుర్చీలు రెండో మూడో చక్క కుర్చీలు మిగతా చాపలే తప్ప కుర్చీలు ఎరగరు కానీ ఈ మధ్యకాలంలో కుర్చీలు బాగా పాపులర్ అయ్యాయి మంచిలే టైమ్ ఇప్పుడు కుర్చీలో కూర్చుంది ఐ ట్ వాంట్ సేమ్ ఇథింగ్ ఎగ్నస్ నేను కుర్చీలోనే కూర్చుంటున్నాను అదేమి స్వస్తి కాదు బట్ ద క్వాలిట్ ఈజ్ భోజితం చేసేప్పుడు కూడా కుర్చీలో కూర్చోడం తర్వాత ధ్యానం చేసేప్పుడు కూడా కుర్చీలో కూర్చోడం సో ఇట్ ఇట్ ఫిర్మేట్ అంటే స్లోలీ వీఆర్ హీల్డింగ్ అనమాట మనకున్న మనకుండే స్వాతంత్ర్యాన్ని ఆ ఫ్రీడమ్ని మనం విడిచిపెట్టేస్తున్నాం అని అర్థం వాట్ ఎవర్ మీరు కూర్చుని కూర్చుని ధ్యానం చేసిన సందర్భం అయినా కావచ్చు లేకపోతే చక్కగా ఆ విధంగా కూర్చుని ధ్యానం చేసినప్పుడైనా నడుము నిటారుగా పెట్టి కూర్చోవాలి ఆ ధ్యానం చేసేప్పుడైనా మిగతాప్పుడు అలా కూర్చున్న నడుము నిటారుగా పెట్టి కూర్చోవాలి ఆ వెన్నెముక అది మేరుదండము సాధారణంగా మీరు వెన్నెముక అనేప్పటికీ యూ లుకేటెడ్ ఫ్రమ్ బిహైండ్ వెనక్కి వెళ్ళిపోతుంది దృష్టి ఫోకస్ ఆఫ్ ది మైండ్ వెన్నెముక అనేప్పటికీ రెక్కలు ఉంది వెనక్కి అలా వెనక్కి వెళ్ళొద్దు ఈజ్ నాట్ బి బిహైండ్ యూ ఇట్ ఈజ్ ఇన్ సైడ్ ఆఫ్ యూ కాబట్టి వెన్నెముకని లోపల భావన చేయాలి వెనక్కాల నుంచి భావన చేయడం మీరు భావన ఎలాగైనా చేయొచ్చు బట్ దట్ ఈజ్ నాట్ ది రైట్ వే లోపల భావన చేయాలి లోపల భావన చేసేప్పుడు దేహం ముందుకుంది వెన్నెముక వెనక్కుంది కాదు దేహానికి మధ్యంగా ఉంటుంది ఇట్ ఈస్ ది నేరుదండ కొంచెం ఈ పార్ట్ బెల్లీని కొంచెం ఇగ్నోర్ చేసినట్లయితే దాదాపు ఒక్క పార్టీ ఇగ్నోర్ చేసినట్లయితే ఇట్ ఈస్ ది సెంట్రల్ యాక్సిస్ సెంట్రల్ వెర్టికల్ యాక్సిస్ ఆఫ్ ది ట్రంక్ ఆఫ్ ది బాడీ అది నేరు దాని అది వెన్నెముక్క కాబట్టి వెన్నెముక్కని లోపల నుండి భావన చేయాలి కొంచెం టైం పడుతుంది అభ్యాసం పడుతుంది అభ్యాసం చేసినట్లయితే మీరు వెన్నెముక్కని మీరు భావన చేయగలుగుతారు ఈ కుండలిని మ్యాన్ మెడిటేషన్ వాళ్ళు వాళ్ళు దే మస్ టు ఏబుల్ టు డూ ఇట్ వ్యాన్ ఎందుకంటే వాళ్ళు మెడిటేషన్ అంతా కూడా వెన్నెముక బేసిస్ మీదే వాట్ ఎవర్ సో యూ నీడ్ నాట్ గోయింగ్ టు ఆల్ ఆఫ్ దాట్ నావ్ బట్ వెన్నెముకలు మటుకు చేయటము అంటే మన మనోనేత్రంతో దర్శించుట లోపల నుండి బయట నుంచి కాదు అది ఒక ధ్యానం మీరు అలా ధ్యానం చేసినప్పుడు అప్పుడు ఈ హృదయ స్థానము ఒక ప్రధానమైన స్థానం ధ్యానం చేయటానికి కంఠస్థానం కూడా చెప్తారు బట్ కంఠస్థానం అంత ముఖ్యం కాదు హృదయస్థానము ఇక్కడ ఎందుకంటే శ్రీకృష్ణుడు గీతలో ఈ రెండు స్థానాలని రికమెండ్ చేశాడు హృదయంలో హృదయ సో హృదేశే అర్జున కృష్ణే హృదయ స్థానము ఒకటి గీతకి సంబంధించిన మటుకి భ్రువర్ మధ్యే ప్రాణమావేశ సమ్యక్ అనే ఎనిమిదో అధ్యాయంలో మనం చూసున్నాం విస్తారంగా కాబట్టి ఇక్కడ భ్రూమధ్యం సుభ్రూమధ్యం అంటే సెంటర్ ఆఫ్ ది టూ ఐబ్రోస్ ఇది ఈ భూమధ్యము అది ఈశ్వరస్థానం ఈశ్వరుడు అక్కడ ఉంటాడు చిద్రూపంగా ఉంటాడు హృదయం ఈశ్వరస్థానము భూమధ్యం ఈశ్వరస్థానం కాబట్టి మీరు ఈశ్వరుణ్ణి పూజించాలంటే ఇక్కడ పూజించవచ్చు ఎలా పూజిస్తారు ఈశ్వరుని ఇక్కడ పూజించడం అంటే రూపం ఘ్రాపయాన్ని దీపం నరిసీ అది కుదరవు కదా ఇక్కడ పూజించడం అంటే ఎదురుకుండగా ప్రతీక ప్రతి అప్పుడు ధూపం దీపం నైవేద్యం ఇక్కడ అలాగే కాదు పూజే కానీ పద్ధతి వేరే ఉంటుంది ఏమిటో పద్ధతి అంటే కుంకుమ ఒక పవిత్రమైన ద్రవ్యాన్ని అక్కడ సమర్పించడం ఈ బొత్తు అన్నది అలా వచ్చింది దాని ఆరిగినది బొత్తు ఆరిగినది అయితే మన మన ధర్మంలో కొన్ని ఇబ్బందులు ఒకటి ఆ సింపుల్ ప్రిన్సిపల్ ఉంటుంది దాన్ని అలాగ డైనట్ చేసి చేసి చేసి విస్తారం చేసేయటం ఆ ఒరిజినల్ మర్చిపోవడం ఒరిజినల్ వర్గడకూడదు ఒరిజినల్ ఒరిజినల్ మర్చిపోయి ఇప్పుడు ఒక ఆయన ఎవరికో ఒక వైద్యం చేయించడం కోసం అతని ఆరోగ్యాన్ని పరిరక్షించడం కోసం ఓ వైద్యుల్ని పిలిచుకొచ్చి ఒక చిన్న వ్యవస్థ చేశాడు ఒక వైద్యుడు వచ్చాడు బిల్డింగ్ పెట్టాడు దాంట్లో ల్యాబొరేటరీ పెట్టాడు మందులు పెట్టాడు ఇతర పరికరాలు పెట్టాడు వైద్యుడికి ఏమో అసిస్టెంట్స్ ఇచ్చాడు నర్సును పెట్టాడు ఇలాగ పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయింది ఈ లోపల ఈ హడావిల్లో ఆ పాప ఆయన పోయాడు ఆయన కృష్ణార్పణ అయిపోయాడు ఇది ఇది మిగిలింది ఆఖరికి అలా ఉంటుంది కాబట్టి బొత్తు అన్నది ఇక్కడి నుంచి వచ్చింది డోర్ మధ్య ప్రాణమావేశ సంయక ఈశ్వరు ఇక్కడ అక్కడి నుంచి వచ్చింది బొత్తు ఆ బుట్ట ఏమైపోయింది అడ్డబుట్ట నిలువు బుట్ట ఇలా పెట్టాలా ఇలా పెట్ట అదే ఇలాగా కాదు ఇలాగా కాదు దట్ ఈస్ నాట్ ది పాయింట్ అది ఇలా పెట్టేవాడు కూడా ఇక్కడ పెడతాడు ఇక్కడ పెట్టి ఇలా పెడతాడు ఇలా పెట్టడం అదంతా పెట్టాడా లేదా దట్ ఈస్ ఎ హ్యాబిట్ ఓన్లీ ఇది ముఖ్యం ఇలా పెట్టివాడు కూడా ఇక్కడ మెయిన్ నితాంతం ముఖాంతం మీకు విశాలంగా అలాట ఉంది కాబట్టి మీరు ఎలా కలిసవాస్ కింద చేసి మీరు ఏదైనా చేయొచ్చు కానీ That is all secondary. It is all extrapolation. Main evident idea. That is why we are not aware of this body, but in the body of the spirit, there is a place where there is an issue. That is a very good point. That is a secondary information, but coming back to the point, so shikharamo, merudandamo. Why is it merudandamo? The vertical axis. ఈ నేరుదండంలో మీరు హృదయస్థానానికి వస్తారు ఇక్కడికి వస్తారు ఇది ఇదే మేరు అని నేను అంటున్నా ఈ నేరుదండం యొక్క నేరు ఇది అని పోనీ ఇంకొంచెం పైకి కూడా వెళ్ళొచ్చు నాట్ అవుట్ సైడ్ ఆల్ ఇన్సైడ్ ఓన్లీ వెళ్తే బ్రహ్మరంధ్రము అని అది కూడా భావన చంలో చేయొచ్చు ఉదాహరణ ఇన్హేల్ అండ్ ఎగ్జేల్ చేసినప్పుడు ఈ ఎగ్జేల్ చేసినప్పుడు ఇన్హేల్ చేస్తారు గాలిని విడిచిపెట్టే సమయంలో ఈ సూర్య స్థానము అంటారు దీన్ని సోలార్ ఫ్లెక్సస్ అన ఏదో అంటారు సూర్యస్థానం హృదయస్థానమే అనుకోండి ఈ హృదయస్థానం ఇంకా కింద అక్కర్లా హృదయస్థానం నుండి ఆ ప్రాణశక్తి అలా భూమధ్యంలోకి వచ్చి కంఠం గురించి చెప్తాను చింత చేయకుండా కంఠంలోంచే వస్తుంది అలాగని భ్రూమధ్యం భూమధ్యానికి వచ్చి ఈ బ్రహ్మరంధ్రం గుండా పైకిపోతోంది అలా భావన చేస్తూ దేహాన్ని విడిచిపెట్టచ్చు ఆ టైం వచ్చినప్పుడు అయితే దేహం విడిచిపెట్టినా విడిచిపెట్టకపోయినా ఒకటే నేను కాదుగా నేనైతే కదా కాబట్టి దేహాన్ని విడిచిపెట్టి దాకా వెయిట్ చేసే అప్పుడు దాకా అక్కర్లా లోపల కూడా భావన చేయొచ్చు ధ్యానం చేయొచ్చు అది నేరు అంటే అదిగో ఈ శిఖరము ఆర్ ఈ శిఖరము భూమధ్యస్థానము లేక బ్రహ్మరల్హము అది నేనే మేరుశిఖరిహం ఆ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి శంకరులు మేరుశిఖరి శిఖరవతా అహం వెరీ నైస్ తర్వాత శ్లో పురోధసాని చె విద్ధి పా బృహస్పతి సేనానీనామహంస్కందవసామస్ పురోధసం బృహస్పతి విద్ది పురోధసం ముఖ్యం బృహస్పతి మాం విద్ది హిందూ ధర్మంలో పురోహితునికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది పురో హిందూ పురోహితుని యొక్క మర్యాద లేకపోతే విలువ ఎప్పుడైతే తగ్గిందో ఏ కారణం చేతనైనా సరే తగ్గిందో అది ధర్మానికే ఒక లోతు అది హిందూ ధర్మం యొక్క ప్రాక్టీస్కే లోటు కాబట్టి మన సమాజంలో జనులు కర్మను శ్రద్ధగా చేయకపోవటము కర్మను కేవలము కామనల్ని తీర్చుకునేటువంటి ఒక సాధనంగా దాన్ని దాన్ని ఆ డీజనరేట్ చేసేయటము దాన్ని ఆ స్థితి దిగజార్చేయటము కర్మ అన్నది ఒక కర్తవ్య కర్మానుష్ఠానము ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేసి తద్వారా మనం ఈశ్వరునికి దరి చేరుకునే ఉపాయము అనేటువంటి ఆ కర్మయోగ ప్రిన్సిపుల్కి తిలోక విచ్చేసి అసలు అది ఏమిటో కూడా పట్టించుకోకుండగా ఇంకే కర్మ అనేది కోరికలు తీర్చుకునేందుకోసమే ఉన్నది అనే అనేటువంటి ఒక కరడు గట్టిన స్వార్థ ప్రవృత్తితోటి భక్తుడు ఉన్నప్పుడు ఇప్పుడు భక్తుడికి ఏమిటంటే వాడు కోరిక తీరిపోవాలి సో అందుకోసం భక్తుడు వీడి ప్రవృత్తి ఏం ప్రవృత్తి అహంకారం చిత్తూ ఉన్న ప్రవృత్తే కదా స్వార్థ ప్రవృత్తే కదా భక్తుడిది ఇంకా పురోహితుడు చాలా విశాల హృదయం కలిగే ఉండాలంటే పురోహితుడు మాత్రమే కండి వీడికి తగ్గ పురోహితులే వీడికి దొరుకుతుంది కాబట్టి దొందు దొందే అన్నట్టుగా అవుతుంది కాబట్టి ఆ విధంగా పురోహిత అనే వ్యవస్థకి ఓ కొంత భంగం కలిగింది ఒకప్పుడు ఇప్పుడు కాశీ ఇత్యాది తీర్థయాత్రలు చేసినప్పుడు అక్కడ పురోహిత స్థానంలో ఉండాల్సిన వ్యక్తులు కలిగించేటువంటి ఇబ్బందిని ఫేస్ చేసి చాలామంది అసలు ఈ కర్మకాండ ఈ తీర్థయాత్రలన్నా చాలా నిరుత్సాహాన్ని పొందుతారు అంటే కొంత డబ్బు ఖర్చు అయిందనేటువంటి మరీ ఒక లిమిట్ దాటి డబ్బు లాగేస్తే కూడా ధనాభిషేయకంగా కూడా మనస్సుకి క్లేశం కలుగుతుంది ఇప్పుడు పది రూపాయలు తీసుకోవాల్సింది చోట వెయ్యి రూపాయలు తీసేసుకుని లాగేశారనుకోండి మీకు క్లేషం కలుగుతుంది ధనం కలవాడికి కూడా క్లేషం కలుగుతుంది అదొక క్లేషము తర్వాత పురోహితుడు తాను చేసే పని అంతా కూడా డబ్బుతోటి కొనిచేసి అలాగ డబ్బే అన్నట్టుగా నివసించటంతో మీకు ఆ పవిత్ర భంగం కలిగి చాలామంది కష్టం మనస్సులో కష్టపడతారు నాకు ఎలా తెలుస్తుంటే నేను సత్సంగం చెప్తూ ఉంటాను అమెరికాలో ఉన్నప్పుడు సత్సంగాలు ఉంటాయి కెనడాలోనో అక్కడ ఆ సత్సంగంలో తప్పనిసరిగా ఈ క్వశ్చన్ ఉంటుంది మేము కాశీ వెళ్ళామండి ఎంతో ఇండియా అంటే భక్తితోటి వెళ్ళాము కాశీ అంటే ప్రేమతో వెళ్ళాము అక్కడ ఆ కొండాలు మాకు పెట్టినటువంటి హింసని చూసేపటికి అదంతా కూడా కరిగిపోయి నేను చాలా డిజై చాలా నిరుత్సాహాన్ని పొందేము దీనిపై మీ అభిప్రాయం నన్నో ప్రశ్న చదువుతాను నా అభిప్రాయం నేను ఏం సో ఇది కడుపు చించుకుంటే కాలమీ పడుతుందని సామితో ఉంటుంది సో ఆ విధంగా ఏం చెప్తారో నా అభిప్రాయం నేనేమంటానంటే కేవలము దోషమంతా పురోహితుడి మీద నెచ్చివేయటం సరికాదు సో మన మన శ్రద్ధ చాలా తగ్గిపోవడం తోటి మనకి తగ్గ పురోహితుడు మనకి దొరుకుతున్నాడు శ్రద్ధ గలవాడికి సరైనటువంటి పురోహితుడే దొరుకుతాడేమో కూడాను ఎనీవే సో ఈ ధర్మంలో పురోహిత స్థానం చాలా ప్రముఖమైనది ఆ పురోహిత అనే పదం ఏమిటంటే చాలా మంచి పదం మీ హితాన్ని మీకంటే ముందు ఆయన ఆలోచిస్తుంది అది పురోహిత అంటే మీ హితాన్ని మీకంటే ముందు ఆయన ఆలోచిస్తారు ఇప్పుడు నా దగ్గరికి వచ్చే విద్యార్థి మీరేమో నాకు తత్వబోధ పాఠం చెప్పండి అన్నాడు అనుకోండి నేను అంటాను నేను చెప్తాను నీకు పాఠం నేను చెప్తాను నీకు నీ చెంత చేతి తత్వబోధం చెప్తాను ఐ టైమ్ విల్కమ్ ఐ విల్ బట్ ఈరోజు చక్కగా విభూతి యోగం క్లాసులు ఎక్కడికి వచ్చేదమ్మా అని చెప్పి చెప్తాను కాబట్టి అతనికి ఆ వ్యక్తికి సత్వబోధ కూడా భగవద్గీత మోర్ ఇంపార్టెంట్ అని నేను భావన చేస్తాను సో అతనికి ఏది మంచిదో అతనికంటే ముందు నేను ఆలోచిస్తాను అది పురోహితం యొక్క ధర్మం అంటే ఏమిటి దీంట్లో డబ్బు ఇచ్చుట పుచ్చుట పుచ్చుములుటా లేదు హితము ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లవాడి హితమును కోరుతాను వాడికి మంచిది ఏది అని అదేవిధంగా ఈ గృహస్థులకు ఏది మంచి ఏది హితము అన్నది ఆ గృహస్థులంటే ముందు ఇతనే ఆలోచిస్తాడు అంచేతన్ ఆయనకి పురోహితుడు అని పేరు వచ్చింది ఆ పురోహిత స్థానము చాలా పవిత్రమైనది వశిష్ఠుడు పురోహితుడు సో బృహస్పతి దేవత ఆయన పురోహితుడు సో ఈ ఆ పురోహిత అనే ఒక స్థానము ఎదుగలదో దానికి అత్యున్నతమైనటువంటి మర్యాద గలదు ఆ దృష్టిలో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఇప్పుడు ధౌమ్యుడు ధర్మరాజు గారికి పురోహితుడు అంటే ధర్మరాజు అడవికి వెళ్తే ధౌమ్యుడు ఆయన కంటే ముందు నడుస్తాడు ముందు ధౌమ్యుడు నడుస్తాడు అడవికి వెళ్ళే దారిలో ఆ తర్వాత ధర్మరాజు నడుస్తాడు ధౌమ్యుడు దారి తీస్తాడు సో ఆ విధంగా అలాగే నంద మహారాజు దగ్గర శ్రీకృష్ణుడు పెరిగాడు అక్కడ శ్రీకృష్ణుడికి బలరాముడికి నామకరణమోది చేసినటువంటి పురోహితుడు గర్గుడు గర్గాచార్యుడు పురోహితుడు సరే శ్రీరాముడైతే వశిష్ఠుడు పురోహితుడు చూడండి ఈ పేర్లు వింటే ఆ పురోహిత స్థానం ఎంత గొప్పదో మీరు ఆలోచించండి సో బృహస్పతి ఇంద్ర పురోహితుడు దేవ దేవపుతుడు దేవతలకు పురోహితుడు అంటే ఇంద్రుడికి కూడా మార్గదర్శనం చేస్తూ ఏది ఇంద్రునకు హితమో బోధిస్తూ ఉంటాడు ఆయన అటువంటి బృహస్పతి కాబట్టి పురోహితుడు రాజపురోహితులందరిలో రాజపురోహితులు మహారాజుకి పురోహితుడుగా ఉండేటువంటి రాజపురోహితుడు శంకరులు అందరూ అంటే ధర్మరాజు గారికి భౌమ్యుడు ఆ రకంగా మీరు ఇంద్రుడికి బృహస్పతి సో ఈ గ్రూప్ ఆఫ్ గ్రేట్ పర్సనాలిటీస్ వీళ్ళందరిలోకి ఆ బృహస్పతి అనేటువంటి విభూతి స్థానము నేనే అని అంటాడు అంటే అన్ని పురోలు అందరూ పురోహితులు గొప్పవారే ఆ పురోహితులు అనగానే ఈశ్వరుని యొక్క ఒక అంశం ఆయన కలిగి ఉంటాడు కానీ ఆ విభూతి చాలా ఉజ్వలంగా ఉన్నది బృహస్పతి ఎందు దేవతలకి రాక్షసులకి యుద్ధమైంది ఈ కథ ఒకటి ఉంది ఇంట్రెస్టింగ్ స్టోరీ దేవతలకి రాక్షసులకి యుద్ధం అయింది ఎప్పుడు యుద్ధం అవుతూనే ఉంటుంది దేవతలకి రాక్షసులకి ఎప్పుడు యుద్ధం ఏ ఉప ఎన్నికల లాగా ఆంధ్రప్రదేశ్ ఉప ఎన్నికలు ఎప్పుడో అవుతూనే ఉంటాయి అవేమి అవి తీర్చేవి ఏం కావు సో ఈ దేవాసుర సంగ్రామం అయినప్పుడు ఈ దేవతలు నెగ్గారు జనరల్గా దేవతలు ఉడుపుతో ఉంటారు అసురులు నెగ్గుతారు జనరల్గా కానీ ఈసారి దేవతలే నెగ్గారు నెగ్గితే ఇంద్రులు రాసి చనిపోయారు మతమోట ఐదే ఓడిపోవలసిన వాళ్ళు నెగ్గేవే అవుతాడు తర్వాత ఇదంతా నా గొప్పతనం చేతనే నెగ్గాము అని అహంకరిస్తాడు నిజానికి దేవతలు నెగ్గడానికి కారణం ఏమంటే బృహస్పతి యొక్క సలహా బృహస్పతి అంటే ఆయన జ్ఞాని బృహతాంపతి బృహతంటే వేదం వేదములకు ప్రభు ఆయన వేదములన్నింటినీ అధ్యయనం చేసిన జ్ఞాని ఆయన ఉప ఇంద్రుడికి పురోహిత స్థానంలో ఉన్నాడు అధికేతనే సో ఆయన సలహా సంప్రదింపుల ప్రకారంగా మీరు ఈ రకంగా యుద్ధం ఈ యుద్ధాన్ని మీరు ఈ రకంగా చేయండి అని ఆయన సలహా ఇస్తాడు ఆ సలహా ప్రకారంగా వీళ్ళు చేస్తారు అందుకోసం నెగ్గరు కానీ తీరా నెగ్గాక ఆ బృహస్పతిని మర్చిపోయాడు ఇంద్రుడు తన కా తన మహిమతోటే తన ప్రభావంతో గట్టిగా అహంకరించి ఆ బృహస్పతిని నిరాధరణ చేస్తాడు నిరాధరణ చేస్తే బృహస్పతి ఏం చేస్తాడో తెలిసిన వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఆ స్టోరీలో ఉన్నటువంటి ఆ సింబాలిజం చూస్తే నాకు అలాగా ముద్దు అనిపిస్తుంది బృహస్పతి ఏం చేస్తాడంటే అంతర్ధానం అయిపోతుంది అంటే ఇంకే అంతకంటే ఏం చేయదు ఎవరాటికి ఏం రాడు అయితే వెళ్ళి ఇంకో హండీ విడిచాడో అలాగే ఏం చేయడు అంతర్ధానం అయిపోతుంది కనపడకుండా వెళ్ళిపోతుంది సో బృహస్పతి ఎప్పుడైతే అంతర్ధానం అయిపోయాడో అప్పుడు మళ్ళీ వృత్రాసురుడు యుద్ధానికి వస్తాడు ఈ రాక్షసులు ఓడిపోయి వాళ్ళు ఏం సో వాళ్ళు మళ్ళీ అందరూ కల కథ కట్టుకుని బలాన్ని చేకూర్చుని మళ్ళీ యుద్ధానికి వస్తారు సో ఉప ఎన్నికల్లో పార్టీ పోయిందంటే వాళ్ళేం ఆఫీస్ మూసేస్తారు ఆ రాత్రికి ఆ రోజుకి మూసేసి కొంచెం విషయాన్ని తీసుకుని మళ్ళీ ఉన్నాడు మళ్ళీ ప్రారంభం ఏదో ధర్నాలు అని సో మళ్ళీ వృత్రాసురుడు ఏమి మళ్ళీ యుద్ధానికి వచ్చాడు ఆ యుద్ధంలో ఇంద్రుడు నానా దుఃఖాన్ని పొందాడు చాలా కష్టపడ్డాడు ఆ దీకి ఇచ్చినటువంటి అస్థితోటి వజ్రాన్ని తయారు చేసి ఆ వృత్రాశ్రమాన్ని సంహరించాడు దాంతోటి వీడికి ఇంద్రుడికి బ్రహ్మహత్యా పాపకం తీసుకుంది పాపం తీసుకుంది ఇంద్రుడికి ఆ పాపముతోటి ఆ భారాన్ని ఆ దుఃఖాన్ని భరించలేక నానా హింస పడుతూ అప్పుడు మళ్ళీ బృహస్పతిని స్మరిస్తాడు హే బృహస్పతి నేను నిన్ను అనాదరణ చేశాను నాకు నువ్వు నన్ను కాపాడవలసింది అని బృహస్పతిని శరణు వేపుతాడు అప్పుడు బృహస్పతి మళ్ళీ ప్రత్యక్షం అంతర్ధానం అయిపోయినా మళ్ళీ ప్రత్యక్షం అవుతాడు ఇంద్రుడికి ఆ పాపము నుండి విముక్తి పొందే ఉపాయానికి చెప్తాడు చెప్తే ఇంద్రుడు ఆ ఉపాయాన్ని ఆచరించి కృతార్థుడవుతాడు ఆ పాప విముక్తుడవుతాడు ఇది కథ రాష్ట ఈ కథని బట్టి మీరు కథ ఇలాగా అక్కడెక్కడో జరిగింది అని అనుకున్నా కూడా ఇంద్రుడంతటి దేవనాయకునికి కూడా మొదట యుద్ధంలో విజయానికి కావలసిన సలహానివ్వడము తర్వాత వాడు పాప పాపంతో భ్రష్లైపోతుంటే వాడిని పాప విముక్తుని చేయటము ఇంతటి మహోపకారాన్ని చేసినటువంటి పురోహితుడు బృహస్పతి గంట ఆయన పురోహితులందరిలోకి శ్రేష్ఠుడు ఆ కారణంగా ఈశ్వరుని యొక్క విభూతి అది ఒకటి సెటిల్ అయిపోయింది అయితే ఇది మళ్ళీ మీరు అధ్యాత్మంలో చూడాలి ఇంద్రుడు అంటే క్రియాశక్తి బృహస్పతి అంటే బుద్ధిశక్తి మనిషికి రెండు శక్తులు ఉంటాయి రెండే శక్తులు క్రియాశక్తి బుద్ధిశక్తి ఇందుకే మరో టెర్మినాలజీలో ప్రాణశక్తి విజ్ఞాన శక్తి అని కూడా అంటారు సో ఎప్పుడు కూడా క్రియాశక్తి అని ఈ దేవాసుల సంగ్రామం చూడండి అదేవిటి అంటే మనోవృత్తులు మనస్సులో వచ్చేటువంటి వృత్తులు అంటే సంకల్పాలు అవే దేవతలు అవే అసురు ఇప్పుడు సాయంకాలం గీతా క్లాసు విందాము అని మీకు అనిపించింది అనుకోండి ఆ సంకల్పానికి దేవత అని పేరు ఎందుకంటే చైతన్యం చైతన్యం యొక్క మహిమ దాని ఎందుకు ప్రకటమయ్యేది కనుక ఆధ్యాత్మ విద్యంతా ఏమో సామాన్యమైన విషయమా అదే సాయంకాలం పూట చక్కగా దోశలోవి వేడి వేడి దోశలోవి తినచ్చు చక్కటి టిఫిన్లోవి చేస్తారు అయితే మైసూర్ బజ్జీ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ ఈవినింగ్ స్నాక్ కాబట్టి ఎక్కడికో షాన్బాగ్ ఎక్కడికో వెళ్ళి మైసూర్ బాజీ తీసుకుని చక్కగా తిని ప్రదోష సమయంలో అలా చేస్తారు తర్వాత ఈ టైంలో హోటల్స్ అన్నీ కిల కిలకిల ఆడుతూ ఎక్కడ సీట్లు ఉండదు ఎక్కడ సో దాన్ని అసుర అంటారు అసుర అంటే అసుసూరం అంటే భోగ దృష్టి భోగప్రధానమైనటువంటి దృష్టి ఉంటే దాన్ని అసూర అంటారు లేకపోతే ఇంటి దగ్గర చక్కటి వేడి వేడి కాఫీ తయారు చేయించుకుని దానికి స్నాక్ జోడించి టీవీ చూస్తూ విశ్రాంతిగా వాళ్ళు కుర్చీలో ఇలా ఇలా ఊగుతో అలా ఓకూడదు అందుకోసం ఊగుతా అని చెప్పాను అలా ఒప్పుకూడదు సాధకుడు అలా ఓకూడదు సాధకుడు అలా కూర్చోదు సరే అంటే సో అలా వాళ్ళ కూర్చుని ఊగుతో టీవీ చూస్తూ ఉంటాడు అది అసూర అసూర సంకల్పం అంటే గీతా క్లాస్ అంటే దైవ సంకల్పం ఇది అసూర సంకల్పం ఈ ఈ వృత్తులు అందరికీ వస్తూ ఉంటాయి ఇంట్లో వీడు వాడని పాయింట్ కాదు ఇప్పుడు నాకే అనిపించదు సార్ బస్ ఎప్పుడు ఉండే గీతా క్లాసే ఈ అనిపిస్తే అది అసూర సంకల్పం అదే క్లాసు మానేయకూడంతో క్లాసు చెప్పేసేయాలి అది దేవసంకల్పం కాబట్టి ఈ వృత్తుల మధ్యన సంగ్రామము ఎప్పుడూ దేవాసుర సంగ్రామం ఇక్కడ నడిచిపోతూ ఉంటుంది ఇదే కురుక్షేత్రం ఇదే ధర్మక్షేత్రం ఇదే కురుక్షేత్రం ఈ సంగ్రామం నడుస్తూ ఉంటుంది ఈ సంగ్రామంలో ఇంద్రియ క్రియాశక్తి ఉంటుంది జ్ఞానశక్తి బుద్ధిశక్తి ఉంటుంది రెండు ఉంటాయి ఈ రెండింటిలో మీరు ప్రాధాన్యం దేనికిస్తారు అనే దాని మీద సాధారణంగా మనుషులు క్రియాశక్తికే ప్రాధాన్యం ఇస్తారు తప్ప బుద్ధిశక్తికి ప్రాధాన్యత ఇవ్వరు బుద్ధిశక్తికి ప్రాధాన్యం ఇచ్చి పనే లేదు చక్కగా అలా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ అష్టోత్తర శతనామ పూర్తి చేయించుకుని ఇలా ఒకసారి తొమ్మిది చూసి ఇది మనకి సంబంధించిన విషయం కాదని అదే వెళ్ళిపోతారు ఇంకా మీకు దృష్టార్థం చెప్పాలి నాగేదో విద్యార్థులు తక్కువయ్యారంటే చెప్పట్లేదు ఇంకా దృష్టార్థం అంటే క్రియాశక్తి ఉంది తప్ప బుద్ధిశక్తికి ప్రాముఖ్యం అసలు ఇవ్వలేవ్వ తర్వాత కర్మ చేస్తారు ఇంట్లో పూజ అధికం చేస్తారు పూజ చేసేప్పుడు ఊరికే లొల్లి పెట్టినట్టుగా మంత్రాలు వల్లించేసి మంత్రం స్వరం ఉండదు ఏమీ ఉండదు సో దూరం వింటే ఏదో లొల్లి పెట్టేటట్టుంది తప్ప చక్కగా ఉండదు అలా చెప్పేసి ఆ పూజని ఆ తంతు తంతు అంట తంతు ముగించి ప్రసాదం భక్షయతి ప్రసాదాన్ని తొందరగా వృత్తులు లేచకపోవడమే తప్ప అసలు జ్ఞాత్వా కర్మాణిట మీరు ఏక్రియను చేసినా తెలిసి చేయాలి ఒకడు గొయ్యి తవ్వుతున్నాడు నేను అడిగాను ఏమో ఏమిటి గొయ్యి తవ్వుతున్నావు ఏమిటి విశేషమేమో నాకేం తెలుసాను కదా ముఖ్య అంటే చూడు మేస్త్రి తవ్వమన్నాడు తవ్వుతున్నా రోజు కూలి ఎనభై రూపాయలు గొయ్యేందుకు తవ్వుతున్నాడు నాకేం పని మేస్త్రి వచ్చి గీత వేస్తాడు ఇలాగ ముగ్గుతోటి గీత వేస్తాడు ఆ గీత వేసేసి ఓ పొ పొడకహటి కొనిచ్చేస్తాడు దాన్ని చూపించాడు అతను ఈ పొడక ఎంత పొడుకుందో అంత గొయ్యి ఇక్కడ పొడక పక్కన పెట్టుకుంటాడు ఈ ముగ్గు వేసినందుక గొయ్యి తీసుకుంటుంటూ పోతాడు ఆ గొయ్యిలో మేస్త్రి వెళ్ళి కూర్చున్నాను ఇతనిగా అభ్యంతరం లేదు రోజు అయిపోయికి ఎనభై రూపాయలు తీసుకుని వేసుకుంటాడు మనం వైదిక కర్మ అలా చేయకూడదు ఎందుకు చేస్తున్నాం ఏం చేస్తున్నాం తెలిసి చేయాలి జ్ఞాత్వా కర్మానికి జనాలు కర్మ చేస్తారు కానీ కర్మ చేసి వాళ్ళ మాట చెప్పడం కర్మ చేస్తారు తప్ప ఆ కర్మని బుద్ధిశక్తితో ఆ కర్మకి కర్మశక్తికి జోడు తోడు చేసి దానికి ఒక శోభను తీసుకురావాలని ఆలోచన చేయరు బుద్ధిశక్తిని అనాదరం చేస్తారు రోమంతరం చెప్తున్నాడు ఒక ఆయన దానికి ఏదో ఘన చెప్తానంటాడు అయితే జట చెప్తానంటే ఘనా జట సిద్దుగా వెళ్ళయా ఎక్కడికి పోతాయి అది నువ్వు కొంచెం ఆ మంత్రానికి అర్థం తెలుసుకో అంటే అర్థం తర్వాత చూద్దాం ఇప్పుడు అర్థం వద్దం కానీ వస్తే కానీ మంత్రానికి అర్థం రాదు ఇప్పుడు సంస్కృతం వస్తే కానీ అజ్ఞేనయో సుప్రధ ఆ మంత్రానికి అర్థం చెప్పాలంటే సంస్కృతంలో కొంత ప్రజ్ఞ ఉండాలి సంస్కృతం నేర్చుకోండి మనం సంస్కృతం వద్దని నేర్చుకోడు సంస్కృతం వేదం అంతా వదిలిస్తారు కానీ సంస్కృతం నేర్చుకోడు ఏమండి ఎలా ఉందంటే షేక్స్పీర్ అంతా కంటస్థం చేసి ఇంగ్లీష్ నేర్చుకోనంటే ఎలా ఉంటుంది అది ఆ రేదమంత్రాలు వల్లించి సంస్కృతం నేర్చుకోకపోవడము అంటే క్రియ మంత్రామును వల్లించట క్రియ వల్లించడం అంటే క్రియ వాగింద్రియం కర్మేంద్రియం వాగింద్రియాన్ని కర్మకి ప్రాముఖ్యం తప్ప బుద్ధికి ప్రాముఖ్యాన్ని ఇవ్వడం ఎంత దోషమో చూడండి మీరు లోటు సో ఆ విధంగా ఎప్పుడైతే చేస్తారో మీరు జీవితంలో అప్పుడు ఏమవుతుంది బృహస్పతిని మీరు నిరాదరణ చేశారు ఇంద్రుడంటే కర్మశక్తి ఇంద్రో మే బలే శ్రిత సో కర్మశక్తికి ప్రాముఖ్యాన్ని ఇచ్చి ఎప్పుడైతే మీరు బుద్ధిశక్తిని నిరాదరణ చేశారో అప్పుడు బుద్ధిశక్తి మేమేది కానీ దెబ్బలాటికి రాదు అది లుప్తమైపోతుంది అంతర్ధానం అయిపోతుంది ఎప్పుడైతే మీకు బుద్ధిశక్తి అంతర్ధానం అయిపోయిందో ఈ కర్మ మిమ్మల్ని ఉద్ధరించండి అది బంధిస్తుంది వైదిక కర్మ కూడా బంధిస్తుంది ఒకప్పుడు వైదిక మామూలు లౌకిక కర్మ నుంచి వచ్చే పాపం కంటే ఎక్కువ పాపం వేడు మూట కడతాడు వైదిక కర్మ చేసి ఎవరినో బుద్ధిశక్తి ఉన్నట్లయితే కాపాడుతుంది లౌకిక కర్మ బంధించకుండా పాపం రాకుండా కాపాడుతుంది బుద్ధిశక్తి ఉంటే బుద్ధిశక్తి లుప్తమైన సందర్భంలో వైదిక కర్మ కూడా వీడు వీడిని పాపం నుండి కాపాడదు ఇప్పుడు మన లంచావతారాలు అంటారు లంచావతారం అనే అవతారం అనే మాట దాన్ని పెట్టకూడదు అది ఎలా పెట్టారు ఎందుకు పెట్టారు ఈ లంచగుండులు ఉంటారు వీళ్ళు చేసి అన్ని పూజలు ఎవరు చేయకండి ఈ లంచగుండులు ముందు దేవాలయం దగ్గర ఫస్ట్లో తయారు అక్కడ వెంకటేశ్వర స్వామి హుందిలో ఎక్కువ సొమ్ము వేస్తారు పూజలుగా గట్టిగా చేస్తారు కానీ లంచం పుచ్చుకుంటాడు అంటే అర్థం ఏంటి క్రియ చేస్తున్నాడు తప్ప ఆ బుద్ధి బుద్ధిని లోప లంచం పుచ్చుకున్నాడంటే అర్థం ఏంటండి లంచం పుచ్చుకున్నాడంటే అంతటి పరమ మూర్ఖుడు అంతటి స్వ స్వహితాన్ని అభాగ్యుడు వాడేవాళం కోసం ఎదుటివాడి సోమో పావలాలు వీడి అంతకంటే చేతులు నరుక్కోవడం మంచిది కానీ వాడికి తెలియదు ఆ సంగతి వాడు అనుకుంటాడు నేను మంచి తనకి మంచి చేసుకుంటున్నా అని ఎందుకు అలా అనుకోగలుగుతున్నాడు తనకి చాలా హాని చేసుకుంటా ప్రభుత్వం పట్టు ప్రభుత్వం బుద్ధి ప్రభుత్వం పట్టుకుంటే లేదు కానీ పైవాడు పట్టుకుంటాడు వదిలిపెట్టడం ఎనిజ్ హయ్యర్ పవర్ వాడు ఆ వాడు యమధర్మరాజు వాడు వాడు వదలడం యమహా సంయమత మహమ్మని శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు వీళ్ళందరినీ నేను కంట్రోల్లో పెడతానని అంటున్నాడు ఆయన ఆయన వదండు అంటే మీతో చెప్పి పట్టుకోడు ఆయన పట్టుకుని పద్ధతి ఒకటి ఆ పద్ధతిలో ఏదో పెడతాడు స్కీన్ కిడ్నీయో లివరో హార్ట్ో ఏదో పెడతాడు ఎలాగో పట్టుకుంటాడు పట్టుకుని ఇంకా వడకడం ప్రారంభిస్తాడు బహుశా యమధర్మరాజు ఏజెన్సీలే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళు పోగేసిన సొమ్మంతా వీళ్ళు పుచ్చేసుకుంటారు హార్ట్ అంటే ఐదు లక్షలు పెట్టండి అసలు హార్ట్ స్పెల్లింగ్ చెప్పినందుకు ఐదు లక్షలు పుచ్చుకుంటాడు కాబట్టి ఎనివే బుద్ధిశక్తి లోపించడము జీవితంలో అంత పొరపాటు వేయడానికి ఒకటలేదు ఇంద్రుడు కూడా పతితుడైపోతాడు ఇంకా మా మానవుల మాట ఏమిటి కాబట్టి జీవితంలో క్రియాశక్తి ఉండాలి క్రియాశక్తి ఎప్పుడూ కూడా బుద్ధిశక్తికి లోబడి ఉండాలి ఆ పొరపాటు మీరు చేస్తే పాపం చుట్టేస్తుంది మళ్ళీ ఈ చుట్టేసిన పాపాన్ని వృత్ర అంటే చుట్టి వేయవాడు వృత్రుడు ఆ వృణోకి చుట్టేస్తాడు అంచేతన వాడికి వృత్రుడని పేరు ఆ చుట్టేసేటువంటి ఈ పాపరూపమైన అసురుణ్ణి రాక్షసుల నుంచి విముక్తిని పొందాలంటే వీడికి మళ్ళీ జ్ఞానమే అవసరం మళ్ళీ జ్ఞాన మార్గంలోకి రావాల్సిందే అంటే మళ్ళీ బుద్ధిశక్తికి మీరు పట్టం కట్టవలసినదే సో అది ఆధ్యాత్మికంగా ఆ పదానికి అర్థము పురోధస ముఖ్యం మాం విద్ధి పాత్ర బృహస్పతిని భాష్యకారులుధసామితి పురోధసం రాజపురోహితానా ముఖ్యం ప్రధానం ృహస్పతి పురోహితులు రాజపురోహితులు అంటే చాలా శ్రేష్టమైన పురోహితుల లోపల నేను ప్రధానమైనటువంటి బృహస్పతిని నేనే బృహస్పతి యొక్క ఆనందము ఇంద్రుని యొక్క ఆనందానికి వంద రెట్లవి గైత్రీ ఉపనిషత్తులు చెప్పారు ే తే శతమింద్రస్ ఆనందా స ఏకో బృహస్పతేరానంద శ్రోత్రియ చాకా మహత్య ఇంద్రుడంటే క్రియాశక్తి క్రియాశక్తి వల్ల కలిగే ఆనందం కంటే బుద్ధిశక్తి వల్ల కలిగే ఆనందం వంద రెట్లుంటుంది తర్వాత క్రియాశక్తి మనుషుల్ని కామనా మార్గంలోకి తోసేస్తుంది కామ్య కర్మంలోకి కోరికల వెంట పరుగులు తీస్తుంది మనిషి క్రియ చేస్తున్నాడంటే కోరికలు ఉండబట్టి చేస్తలేదు కోరిక మనిషిని కొరడా పెట్టి కొట్టినట్టుగా కొట్టి వీళ్ళు పరిగెత్తిస్తూ ఉంటుంది కోరిక సో కామన కానీ శ్రోత్రియస్య అకామహతస్య అనే ఆ ఉపనిషత్తులో ఉండే మంత్రం అన్నాను కాబట్టి వివరించుకున్నాము కామనల చేత పరాజితుడు కాకుండా కామనల చేత కామనుల చేత పరాహతుడు కాకుండా అకామహతుడు కాకుండా ఎవడైతే నిష్కామంగా ఉంటాడో అటువంటి క్షత్రియుణ్ణి అంటే బుద్ధిశక్తి సంపన్నుల్ని వారి ఆనందము ఈ బృహస్పతి యొక్క ఆనందానికి సమానం అని ఆ విధంగా జ్ఞానశక్తి వల్ల మీకు కలిగే ఆ కులాస ఆ ఫ్రీడమ్ అండ్ దట్ దట్ రిలాక్సేషన్ అది మీకు కర్మశక్తిలో ఉన్నారు కర్మశక్తిలో మీరు ఎక్సైట్ అయిపోతారు అండ్ స్ట్రెస్ పెరిగిపోతుంది సో అని చేతనే ఇప్పుడు ఆధునిక కాలంలో వచ్చేటువంటి విభిన్నములైన మానసిక శారీరక అనారోగ్యాలన్నిటికీ మూలంలో ఎక్సెసింగ్ అటాచ్మెంట్ టు యాక్షన్ వర్క్ ఆ వర్క్ బాగా ఎక్సెసివ్గా దానికి అటాచ్ అయిపోయి వీళ్ళు రోగాలు తెచ్చుకుంటారు అంచేతనే మీకు ఇది ఇది ఇంకా ఇక్కడ తక్కువ ఇక్కడ ఇక్కడ ఈ మధ్యన ఇక్కడ చూస్తున్నాము మీరు వెస్ట్రన్ ఒక ఎక్స్ప్రెషన్ ఉంది వాడు బర్న్ అవుట్ అయిపోతాడు నలభై నలభై ఐదేళ్ళు వచ్చేప్పటికీ బర్న్ అవుట్ అయిపోతాడు వాళ్ళకి జీతం ఇస్తారు ఇంత మూట ఇస్తారు జీతం రోజుకి పన్నెండు గంటల నుంచి పదహారు గంటల దాకా పనిచేస్తాడు ఇంకా వాడికి అదే పని ఇంకా ఏం ఉండదు ఉంటే భార్య పిల్లలు అలా చూసుకో మనం వెతుకుతుంది కొడుకునే దొరుకుతూ ఉంటాం మళ్ళీ ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటాం బై ది టైం హీ కమ్స్ టు ఫార్టీ ఫైవ్ హీస్ అవుట్ బర్న్ అవుట్ అయిపోతాయి ఇంకా ఏ శక్తి మనిషి డల్ గా తయారవుతాడు తర్వాత హార్ట్ లివర్ బ్లడ్లో షుగర్ ఇవన్నీ కూడా ఇష్యూస్ వన్ ఆర్ మోర్ వచ్చి పట్టుకుంటాయి సరే కోలిస్కిగా అని ఒకటే ఉండమే ఉంది కోలిస్కిగా పూర్వం కోలిస్కిగా ఎరగరు పాపం వాళ్ళ కోలిస్కి అనే మాట ఎరగరు కోలిస్కి మాట ఫార్ వెరీ ఫస్ట్ టైం ఇట్ వాస్ కాయింగ్ ఇన్ నైన్టీన్ ఫార్టీస్ నైన్టీన్ ఫార్టీస్లో అది ప్లాంట్ సోర్స్ నుంచి కొలిస్కి అనే స్థిరాయిడ్ మాలిక్యూల్ని ఐసోలేట్ చేశారు ఆ తర్వాత దాని మీద రిసెర్చ్ చేసి దానికి ఒక కెమికల్ స్ట్రక్చర్ ఇచ్చారు ఆ తర్వాత దాన్ని ఉద్వరుడు మొదలైన సైంటిస్టులంతా సింతసైజ్ చేశారు ఈ కొలిస్టరల్కి హార్ట్కి సంబంధం ఉన్నదే సంగతి పంతొమ్మిది అరవై ఐదు కొంతమంది దాకా ఎవరికి తెలియని కూడా తెలియదు కానీ ఇప్పుడు ఈ కొలిస్టరాల్ ఇది మహాభూతంలాగా మొత్తం ప్రపంచాన్నంతానే కూడా శాసిస్తోంది సాక్ష్యమని కొలిస్తున్నారు వెరీ ఇంట్రెస్టింగ్ దేవతలు అసురులు లాగే ఈ కొలిస్ట్రాల్లో కూడా దేవతల కొలిస్ట్రాల్ వేరు అసురుల కొలిస్టరాలు వేరు ఉన్నాయి మళ్ళీ దాంట్లో రెండు వెరైటీలు ఉన్నాయి అసలు రహస్యం ఏంటంటే మీరు బుద్ధిశక్తిని నెగ్లెక్ట్ చేసి క్రియాశక్తిని పెంచుకుంటూ పోతే మీ అసురుల కొలిస్టరాలు పెరిగిపోతుంది దేవతల కొలిస్టరాలు ఎక్కడా కనపడదు గుడ్ కొలిస్టరాలు ఉండదు బ్యాడ్ కొలిస్టరాలే పెరిగిపోతుంది అదే బుద్ధిశక్తి ఉండి క్రియాశక్తిపై బుద్ధిశక్తి అజిమాయిషి చేస్తూ ఆ వర్క్ అన్నది మోడరేట్గా ఉండాలి ఏదైనా కూడా అలా మోడరేట్గా వర్క్ చేస్తూ కర్తవ్య కర్మానుష్ఠానాన్ని చేస్తూ ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తూ మనం చాలా సరిగా ఈ కర్మయోగాన్ని గురించి అలా చేసినట్లయితే బ్యాడ్ పోలిస్తానికి అసలు మీకు శరీరంలో తాగుండదు ఇంతకీ శరీరం అన్నది ఏదో పేరు పేరు చెప్పేప్పటికైనా కొలాప్స్ అవ్వాల్సిందే కాబట్టి శరీరం మీద మనం ఎక్కువ భరోసా పెట్టుకోకూడదు మన భరోసా అంతా కూడా జ్ఞానం మీద అచ్యతజ్ఞని అచితే దాని మీద భరోసా తప్ప శరీరం మీద భరోసా ఉండకూడదు భాష్యకారులు సహి ఇంద్రస్యేతి ముఖ్య సార్ ఆయన బృహస్పతి ఇక్కడ ఇక్కడ టీకాకారులు ఖ్యాతలో పాయింట్ అవుట్ చేస్తున్నారు బృహస్పతి అనగానే మీరు గురు గ్రహం అని అనుకోవద్దు ఇది ఇది అది కాదు అంటే ఇప్పుడు ఆ గ్రహం వేరే దిస్ హ్యాస్ నో కనెక్షన్ విత్ దాట్ తెలిసిందండి మీరు గురువు మళ్ళీ శుక్రుడిగా చూస్తున్నాడు చంద్రుడికే చూస్తున్నాడు ఇలా మొదలు పెట్టాడంటే దట్ ఈస్ నథింగ్ ప్రూవ్ విత్ కియర్ ది పాయింట్ హ్యాస్ టు మీ మేర్ కియర్ సో ఇక్కడ టీకాకారులు ఏమన్నా రాశారంటే ఈ సందర్భంలో ఈ బృహస్పతి దేవపురోహితుడే కానీ గ్రహము కాదు అని రాస్తున్నారు సంస్కృతి దేవపురోహిత ఏమో నదు గ్రహ అని వెరీ క్లియర్ కాబట్టి ఏదో సమ కనెక్షన్ మీరు పెడితే పెట్టచ్చు చూపట్ వద్దు సో లీవ్ ఇట్ ఎలో సో దేవతలకి పురోహితుడు శంకర్లు ఏమంటున్నారు చూడండి ఆయన పురోహితులలోకల్లా చాలా ముఖ్యమైన వాడు అంచేతలు ఈశ్వరుని యొక్క యుద్ధికి అలా చెప్పాడు అంటే కానీ తొమ్మిది గ్రహాలు ఉంటాయి దాంట్లో గురుగ్రహం నేను అని అలా దట్ ఈజ్ నాట్ ది పాయింట్ ఓకే దట్ ఈస్ నాట్ ది గీత దట్ ఈస్ సంథింగ్ ఎల్స్ యుద్ధి పాత్ర బృహస్పతి అదే అయింది దెన్ వీ ఇంట్రెస్టింగ్ థింగ్ సేనానీ మామూలుగా దీనికి ఒక కథ ఉంటుంది కథని అనుసరించి అధ్యాత్మం కూడా ఉంటుంది ఎలాగంటే దేవతలకి ఆర్మీ అయితే ఉంది కానీ ఆర్మీని నడిపించేటువంటి జనరల్ ఆర్మీ జనరల్ అంటాను చూడండి లేకుండా ఆర్మీ శత్రువులు ఉన్నారు యుద్ధం చేయడాల్సిన అవసరం ఉన్నది ఈ ఆర్మీని నడిపించేటువంటి జనరల్ అవసరం అలా అవసరం సో జనరల్ మీద ఆధారపడి ఉంటుంది సెకండ్ వరల్డ్ వార్ లోనూ అక్కడ కూడా ఈ మాజీ ఫోర్సెస్ మీద సెకండ్ వరల్డ్ వార్ లో ఈ ఎల్ ఐడ్ ఆర్మీస్ కూడా ఒక జనరల్ని మౌంట్ గోమరీ అని ఇలాగంటే ప్రధానమైనటువంటి జనరల్ నుండి నడిపిస్తారు అతని యొక్క బుద్ధిశక్తిని బట్టి వాళ్ళు ఇండియాని సాధిస్తారు ఎక్కడైనా అంటే ఆమె నడిపించేవాడు చాలా ముఖ్యం ఇప్పుడు ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ని ఫ్రీ ఇయడం చేసిందంటే జనరల్ మాణెక్ షా ఆయన పేరు సువర్ణాక్షరాలతో లిఖించుకుంటున్నాయి ఆ మాణెక్ షా అనే బంగ్లాదేశ్ని శ్రేణం చేయించాలి వాళ్ళు బంగ్లాదేశీలకు ఏమైనా కృతజ్ఞత ఉన్నట్లయితే మానక్ షాకి వాళ్ళు ఏదైనా మెమోరియల్ అది కట్టాల్సి ఉంటుంది ఎందుకంటే ఉంటారు ఇప్పటికి అది ఉన్నాం అటు చెప్తాను జనరల్ మానక్షా కాబట్టి ఈ దేవతలకు ఇదే పరిస్థితి వచ్చింది శత్రువులు ఉన్నారు రాక్షసులు ఎప్పుడు యుద్ధాలు ఎప్పుడు మామూలు కాదు సో సైన్యం ఉంది వీళ్ళ దగ్గర సైన్యం ఉంది కావలసిన సైన్యం ఉంది కానీ ఆ సైన్యాన్ని నడిపించేటువంటి సేనాపతి జనరల్ మానిక్షేక్ లేకపోయాడు అప్పుడు ఆ కుమారస్వామి ఆయనకి స్కందహా అనిపడు స్కంద శబ్దానికి శక్తి అని అర్థం ఆ శక్తి స్వరూపుడు ఏమంటే జనరల్ ఎలా ఉండాలండి జనరల్ నీరసంగా ఉండకూడదు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ జ్వరలతోటి దగ్గుతోటి ఉంటే కాబట్టి జనరల్ అంటే అలా ఉండాలి మంచి జబర్దస్త్ చూడగానే ధైర్యం వచ్చి ఇట్లా మంచి మేషమోది ఉండాలి జనరల్కి మేషం లేకుండా ఉండకూడదు జనరల్ అంచేతమైన జనరల్ మాణిక అన్న కాబట్టి ఆ విధంగా సేనానాయకుడు ఆయన సేనాపతి కుమారస్వామి సో కాబట్టి గొప్ప ఈశ్వరుని యొక్క విభూతి వేరే నుంచి ఓం పూర్ణ నమద